దేవు వాక్యాన్ని పరశుద్ధ్రబాగు దేవ మీకు వందలు ప్రవా ఈ యొక్క మధ్యాహ్న కాలంనా ఓ ప్రవ్వాత మిమ్మల్ని గనపరచేలాగనా ఓ ప్రవ్వాచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలు మీ యొక్క శరీరక్తంలో పాల్పొందే యోగ్యత ఇచ్చినారు భాగ్యాన్నిచ్చినారు ఈ లాక్డౌన్ లో ఎంతో ఇది పొందలేకపోయినారు ప్రవా కాని మీరు మాకిచ్చినారు దాన్ని బట్టి మీకు వదనాలు కాబట్టి నేను ఇప్పుడు మీ స్వరం విరానికి మేము సిద్ధపడుతున్నాం మాతో మాట్లాడండి ప్రవ్వా మీరు మాట్లాడితే మాకు జీవంనైనా అవును ప్రవ్వాయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం మహాశ్రమల కాలంలో మేముంటున్నాం ఈ క్షణంలో మీరే మా తను మాట్లాడండినైనా మీరు మాకు సహాయకులు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం మీరే మాకు ఆదరణ మీరే మాకు కాపుదల మా ఆశ్రయపురం మీరే మా దాగుచోటు మీరే ప్రవ్వా మా కొండా కోట మీరే ప్రవ్వా అటువంటి దిరీషణతో మేము ముందు పోలాగనే సహాయపడండి మీరేం మాట్లాడే మహిమృందండి క్రీస్తున్ అన్న ప్రార్ మనం రోమిలు రాసిన పత్రిక లోని ఒక వాక్యాలు చేస్తున్నాం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము చూడండి మన సేవా జీవితంలో వాక్యాన్ని ఎట్లా వాడుకోవాలని నేర్పు ఉత్తగా వాక్యం వినిపోవడం అని కాదు వాక్యాన్ని విని వాడితే కచ్చితంగా మీరు అద్భుతాలు చూస్తారు అవి ఎటువంటి అయినా గాని ఎంత కష్టతరమైన గాని ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా మీరు వాక్యం ని వాడినప్పుడే అది తలచిస్తారు ఎందుకంటే రక్షణ పొందిన మీరంతా మీరు రక్షణ పొంది బాప్తిజం పొంది పరిశుధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు కాబట్టి మీకు వాగ్దానం ఉంది ఆ వాగ్దానము దాన్ని మీరు ఆ వాగ్దానం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు బహు విలువ వస్తువు ఇస్తే మీరు ఇంటే చేస్తారు అల్మార్ పెట్టి తాళమేసారు అనుకోండి దానికి ఏమని అర్థం ఉందా దాని లోపల తాళమేసి పెడితే ఎవరికి లాభం నేను మస్తు పైసలుంటాయి ఇప్పుడు కట్టారు కట్టలేదు జోవల పైసలు అవి తీసుకోపోయి ఇంటి పోయి తాళం వేస్తే ఎవరికైనా లాభమా ఇంకొకరు చెప్పాల మీకు ఇంకా బాగా అర్థమైంది ఇప్పుడు కత్తి ఉంటది దాన్ని ఏం చేస్తారు కత్తి కిచెన్ లో పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు కూరగాయలు కట్ చేస్తారు అయితే కొంతకాలం ఏమైతుంది అది మొండి అయిపోతుంది మొండి అయినాక ఏం చేస్తారు సానబట్టి మాలా వాడతారు ఇప్పుడు దాన్ని వాడకుండా అటునే మూలగ పెడతాయి ఏమైతుంది చెప్పండి ట్టిపోతుంది తర్వాత తర్వాత అంటే అది ఎంత విలువదైనా వాడుకోకపోతే పనికిరాదు నేననేది ఏంటంటే మీరు సాన పట్టినా కూడా తేజ్ చేసిన మన భాషలో చెప్తారు ఇక్కడ భాషలో తేజ్ చేయడానికి తేజ్ చేసి కూడా మూలకి పెడితే ఏమన్నా పనికి ఉందా ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు యవనస్థున్నాడు ఇట్లా దిలీప్ లాగా మంచి గట్టిగా ఉంటాడు బాగా చదువుకున్నాడు అన్ని ఉన్నాడు అన్ని ఉండి కూడా పని చేయకుంటే అర్థం ఉందా శక్తి ఉండి బలం ఉండి పని చేయకపోతే సోమరి అంటారు కదా అదే విషయం ఇప్పుడు మీరు అర్థం రక్షణ పొంది పశుధాత్మ పొందుకున్నాక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీలో ఉన్న శక్తి చాలా పవర్ఫుల్ శక్తి దేవుడి దేవుని యొక్క ఆత్మ గురించి చెప్తున్నా మీలో దేవుని ఆత్మ ఉంది దాని శక్తి మీకు తెలుస్తలేదు అసలు ఏమి సృష్టిని బయట తీసుకొచ్చింది ఆ శక్తి దేవుని ఆత్మ కదా ఆది కాండంలో కదా మొదటి మొదటి అధ్యాయంలో దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతున్నది కదా ఆ ఆత్మ ద్వారా ఇదంతా బయటకొచ్చింది ఈ సృష్టి ఎంత పవరో ఊహించుకోండి మళ్ళీ అటువంటి పవర్ ని దేవుడు నీ వృద్ధిలో వెళితే నువ్వు తేజ్ చేసుకుని కత్తిని మూలగ అందరం మనం అందరం అట్లా చేస్తున్నాం అర్థమవుతుందా పెట్టుకుని ఇప్పుడు దానికి మీ ఇంట్లో కత్తి పెట్టుకుని పక్కింటి కత్తి తీసుకుని పోతున్నా లేదా మీ ఇంట్లో ఉంది కత్తి మంచి తేజ్ చేసి పెట్టుకున్నారు కూరగాయలు కూర్చుంటే ఇంకా దొరుకుతలేదు మళ్ళీ ఏం చేస్తున్నారు పక్కింటి పకింటిని కత్తి తీసుకుంటా వాడు అంటున్నాడరాడుకోలేదు కదా నా కత్తి నేను వాడుకోలేదు కదా నీకు ఇస్తే నేనెట్లా ఈరోజు పరిస్థితి ఇదే జరుగుతుంది నీది నీకు ఎప్పుడూ దేవుడు విశ్వాసం ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు వాక్యమే కదా కత్తి వాక్యమే కదా కత్తి దీని రెండు అంచులు రెండంచులు కత్తి ఇది కత్తి ఇది దీన్ని నువ్వు ఎప్పుడు వాడుకున్నావు చెప్పండి కూరగాయల కోసం వాడతా లేవు ఇంకా దేని కొరకు లేవు మీ సమస్యల మీద వాడుకుంటలేవు ఇందాకనేమో పాట పాడుతున్నావు అది గొప్ప పర్వతం సైతాన్ పర్వతం అది అది దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఎటల్లో పడగలదు నీకేమో అంత శక్తి ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని వాడుకోలేని స్థితిలో అంటే ఆయన ఆత్మ గురించి నేను చెప్తాను మీకు ఆయన ఆత్మ అంతా పవర్ఫుల్ ఆత్మ అటువంటి ఆత్మచైతన్ అభిషేకించినప్పుడు నేను మీకు చెప్పినా కూడా మీరు ఎంతమంది విన్నారు ఇంటర్నెట్ రేడియోలు మన మన ఇంటర్నెట్ కార్యక్రమాలలో ఈ వైరస్ అభిషేకం పొందిన వారి దగ్గరికి రాదు అని నేను చెప్పేసిన ఆల్రెడీ ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ కి మార్చి నేను ఎవరికైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉందో ఇది వాళ్ళని ముట్టలేదు నువ్వు రక్షణ పొంది పరిశుధాత్మ పొందుకోకపోతే నువ్వు ఆయన ప్రొటెక్షన్లు లేవు ఆయన కాపుదల లేవు అన్నట్టు నువ్వు రక్షణ పొందినవు కానీ పరిశుధాత్మ నీలో లేకపోతే నీకు ఆ కాపుదల లేదన్నట్టు వాడు ఆ వైరస్ నీ దగ్గర వచ్చింది అనుకో నీలో ఆత్మ లేదనుకో ఇది ఆత్మ లేదు కదా వచ్చి కూర్చుంటాడు అన్నట్టు అర్థమైంది సైతాన్ శక్తి కదా ఆ వైరస్ సైతాన్ శక్తి నేను చూపింది అది కూడా ఎవరికి తెలదు సైంటిస్టులు జుట్టు బీప్ కొట్టున్నారు ఎన్ని నెలల నుంచి ఇది సెప్టెంబర్ లో వచ్చింది నాలుగు నెలలు కాదు డిసెంబర్ సెప్టెంబర్ లో బయటకు వచ్చింది డిసెంబర్ లో చైనాలో తెలుసుకున్నారు వాళ్ళు చైనాలోనే సెప్టెంబర్ లో బయటకు వచ్చింది ఇది అర్థమవుతుందా ఇప్పుడు వస్తుంది సెప్టెంబర్ అంటే ఒక సంవత్సరం ఇది ఈ వైరస్ చలికాలం చూసింది ఎండకాలం చూసింది వర్షాకాలం చూసింది మరొక చలికాలం చూస్తుంది మరొక ఎండాకాలం చూస్తుంది ఇట్లా ఎన్నో కాలాలు చూడబోతుంది ఇది కనీసము ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటది మన ఎట్లా బ్రదర్ మా ఫుడ్ మా ఉద్యోగాలు ఎట్లా బ్రదర్ రియల్ ఎస్టేట్ ఏం బ్రదర్ ఇల్లు ఎట్లా కట్టాల బ్రదర్ మన సంపాదన ఎట్లా బ్రదర్ అంటున్నారు అందరు అనుకుంటే తింటా ఉన్నారు కాలం పోతేనే ఉంది అర్థమైందా నీలో ఉన్న శక్తి గురించి నీకు తెలుసుకోవాలనే నేను ఇది చెప్తున్నా నీలో ఉన్న పరశుధాత్మ దాని నువ్వు వాడుకోకపోతే ఆయన ఇచ్చి ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇచ్చేసిన మీరు వాడుకోవట్లేరు దాన్ని మళ్ళీ పొద్దున్నొచ్చి సాయంత్రం నుంచి పొద్దున ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నారు పిచ్చోళ్ళ మీరు నేను ఆల్రెడీ మీకు ఇచ్చేసిన పరశుదాత్మ ఇచ్చేసిన శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చేసిన సర్పంలను తెలను తొగటకు అధికారం ఇచ్చేసిన అనడలేదా ఇవన్నీ మీకు తెలిసి వాక్యం శక్తి ఆల్రెడీ నేను దేవుని యొక్క ఆత్మ మీకు పెట్టేసిన మీ హృదయలో దేవుని ఆత్మని పెట్టేసిన మీరు ఇంకా వచ్చి కూర్చొని ఉపాసలుండి ప్రార్థన చేసిన ప్రభావ నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఇది మీ ప్రార్థన వినడైనా అర్థమవుతుందా వినడు ఇంకా తెలంగాణ మెంటలోన్ బా అంట మెంటలోన్ నీకు ఆల్రెడీ ఇచ్చేస్తే నువ్వు ఇంకా ఇవ్వు ఇవ్వంటే ఎట్లా అర్థం ఉందా అర్థం ఉందా ఇప్పుడు నువ్వు నాకు చాక్లెట్ అడుగుతే నీకు చాక్లెట్ ఇస్తా చాక్లెట్ పక్క పెట్టు జబ్బులు పెట్టుకుని పురో నాకు చాక్లెట్ నాకు చాక్లెట్ అంటే నువ్వు మెంటలో బాగా కదా అర్థమవుతుందా ఇప్పుడు క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా అట్లనే ఉంది తొంభై శాతం క్రైస్తవ జీవితం అట్లనే ఉంది ఇంకా అడుగుతానే ఉంది ఇంకా అడుగుతుంది నాకు ఉద్యోగం నాకు ఉద్యమం అని ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చింది నీకు ఆల్రెడీ చదివిచ్చాడు నీకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చాడు నీకు ఆల్రెడీ తెలివిచ్చిండు నీకు ఆల్రెడీ స్కిల్స్ ఇచ్చేడు అన్నీ ఉన్నాయి చైతన్యం ఉంది పనితనం ఉంది అన్ని ఉన్నాయి కానీ బుద్ధి లేదు దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుస్తుంది మరి వాడున్నాడు రక్షణ పొందని వాడు నేను చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్ గా రక్షణ పొందని ముందుకు వెళ్ళిపోతుడు వానికి దేవుని సహాయం లేదు వానికి దేవుని ఆత్మ లేదు వాడికి దేవుని రక్షణ లేదు వాడికి దేవుని వాక్యం తెలియదు వాడు మిద్దలు మిద్దలు కట్టేసుకుంటాడు ఆస్తులు ఆస్తులు కట్టేసుకుంటున్నాడు అంతస్తులు అంతస్తులు కట్టేసుకుంటున్నాడు మస్తు డబ్బులు సంపాదించుకుంటున్నాడు వాడు సుఖంగా ఉన్నాడు నువ్వు ఇంకా ప్రవా ప్రభు ప్రభు అని ఏడుపు ఎవడు పిచ్చాడు చెప్పడు వాడా నువ్వా ఎందుకంటే ఆల్రెడీ ఆయన సిలువ మరణం రోమి రాష్ట్ర పత్రిక ఏమీదోద్యం అంతా దాంగ సంబంధించింది ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించి పాపం మీద మరణం మీద విజయం పొంది ఆ విజయ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిండు ఇక్కడ ఉంది వాక్యం అతనే ఉంది వాక్యం ఇప్పుడు పాపం మీద అంటే చీకటి శక్తుల మీద నరకం మీద మరణం మీద విజయం పొంది ఆ విజయాన్ని ఇక్కడికెళ్ళి వెళ్ళిపోకుండా తీసుకోబోలే ఆయన తీసుకోకుండా నీ చేతిలో పెట్టే నిలిపాండు ఇప్పుడు చెప్పండి నువ్వు దేనికి ప్రార్థన చేస్తున్నావు నేను అర్థమవుతుందా మీకు ఆయన ఆల్రెడీ నీ చేతిలో విజయం పెట్టి నువ్వు వాడుకుంటలేవు అదవుతుందా నేను ఇక్కడ నా గవర్నమెంట్ ఆఫీస్ పోయినప్పుడు నాకు తెలుసు నా ఎదుట దయ్యం ఉందని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రక్షణ పొందని వారిలో ఖచ్చితంగా దయ్యం ఉంటుంది అది మీరు నమ్మాలా రక్షణ పొందిన వారిలో ఉండదు దయము ఎందుకంటే అది విడిచిపెట్టి వెళ్లిపోతుంది ఎప్పుడు రావాలని ఎదురు చూస్తూ ఉంటది నీ హృదయంలో ఎప్పుడొచ్చి కూర్చోాలని ఎదురు చూస్తూ ఉంటది అందుకే నువ్వు శరీరకంగా జీవించదు ఎప్పుడైతే శారీరకంగా జీవిస్తావో ఇక్కడ చూపిస్తారు తర్వాత వాక్యం అది ఖచ్చితంగా వాడు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటాడు మనం ఎట్టి పరిస్థితుల్లో శారీరకంగా జీవించదు మీరు అని శారీరకంగా అంటే ఏంది బ్రదర్ అంటే కోపము ద్వేషము కుళ్ళు కుట్ర అసూయ ఇటువంటి విభేదాలు ఇటువంటి అన్ని శారీరకమైన అన్నట్టు ఇటువంటి గుణగణాలు నీలో ఉండదు అన్నిటిని సహించాల అన్నింటిని తలాల అన్నిటినీ ఊర్చుకోవాలా ఇది ఆత్మీయ జీవితం ఎట్టి పరిస్థిలో ఉపంగు ఎటువంటి కోపం రావద్దు ఎట్టి పరిస్థితిలో కోపం రావద్దు ఎట్టి పులకరించద్ది మనం చచ్చిపోయిన శేమం ఎట్లుంటది అట్లా మన జీవితం అది ఆత్మీయమైన జీవితం అంటే ఎందుకంటే శరీరంలో ఉన్నంత వరకు దేవుడి మాట్లాడాడు శరీరంలో ఉన్నంత వరకు దేవుడి నీకు ఏవీ చూపించాడు అందుకే అబ్రామ్ నాకు గాడ నిద్ర ఎందుకో దేవుడు వచ్చి మాట్లాడాలని కొరకు లేకపోతే మాట్లాడాడు దేవుడు ప్రవక్తలందరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిపుణు గాడ కలగన్నాడు ఫరో రాజు గాఢ నిద్ర కలగన్నాడు కలవలో దేవుడు వచ్చి మాట్లాడతాడు దేవుడు ఎప్పుడన్నా శర్రంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా మీరు శరీరంలో అంటే శర్రంలో అంటే మేల్కొని ఉండడం అన్నట్టు అంటే ఇట్లా మంచిగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎట్టునే జరుగుతుంది అది అన్నట్టు మేల్కోవడం ఆ శారీరకంగా ఉన్నప్పుడు ఆయన నీ తను మాట్లాడు ఎప్పుడైతే నువ్వు గాఢ నిద్రలో పోతావో అప్పుడు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన నీ ఆత్మత్వాన్ని మాట్లాడతాడు అందుకే కలల రూపకంగా దర్శన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు కానీ మనం ఈ విషయం నేను అంత డీటెయిల్ నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా ఇట్లా నేను ఇట్లా నిలబడి నేను నిద్రపోతాను మీకు తెలుసా నా తను మాట్లాడలేదు దేవుడు ఇప్పుడు నేను దేవుడి స్వరం వినాలంటే మీరందరు ఇక్కడే కూర్చోండి నేను కొంచెంసేపు ఆ రోజు పడ్డుకొని వస్తాను అంటే బాగుంటుందా ఆయనపై పండుకుంటాను ఆయన కళల రూపకంగా వచ్చి మాట్లాడతాడు అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలా మీతోని అంటే అర్థం ఉందా కొందరు చేస్తారు నాకు తెలుసు అట్లా కూడా ఎందుకు కూర్చొని ఒకసారి వాడుకుంటాను వర్షిప్ ముందుకొచ్చి మీరు ప్రార్థన నడిపించాను బ్రదా నేను కొంతసేపు అట్లా కూర్చొని వస్తాను వెనకాల కూర్చొని పండుకొని కళ దీశీ దేవుని స్వరం వినేశి మీతో మాట్లాడచ్చు కదా నేను చేయొచ్చు కదా అట్లా కూడా కానీ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతక నేను మీకు చెప్పేసిన శరీరంగా ఉండడం ఏంది ఆత్మీయంగా ఉండడం ఏంది అని మీరు ఆత్మలో ఉంటేనే కాని ఆయన నీతో మాట్లాడేందుకంటే ఆయనకి శర్రం అంటే అసహ్యం ఇది పాపపూరితమైంది ఇది వాసన కలిగింది అన్నట్టు అంటే ఆయన భరించలేని వాసనది కాలిపోవాలి బలి పశువు ఎట్లా కాలుతుందో బలిపీఠం మీద అట్లా మనం కాలిపోయిన వారలా ఉంటే ఇందులో మాంసం వాసన రావద్దు ఇంపైన వాసన రావాలని నువ్వు ప్రార్థన చేస్తుంటే పాటలు నేను అందుకే చెప్తాను మీకు అరే జీవితం ఒకటేసారి కదా అవకాశం వేరే మతం కాదు వేరే మతంలో ఏందంటే అరే నువ్వు మళ్ళా బుడతావు మళ్ళా చనిపోతావు మళ్ళా బుడతావు మళ్ళా చనిపోతావు అట్లా ఎన్నిసార్లు పుడతావు ఎన్నిసార్లు చనిపోతావు నీ తెలియదు చెప్పడం ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా తెలియదానికి నేను పూజలను అడిగిన ఈ ప్రశ్న నువ్వు అంటున్నావు కరెక్ట్ మన దేశంలో పుడతారు సరారు పుడతారు సస్తారు అట్నా సుకృతం బ్రదర్ పూర్వ జన్మల నువ్వు ఏం పాపం చేసుకున్నావో దానికి తగినట్లు ఇప్పుడు అనుభవిస్తున్నావు అరే కరెక్టే అట్లా అనుకుంటే పూర్వ జన్మలో నేను ఏం పాపం చేసిన తెలియదు దాని పరిణామం ఇప్పుడు అనుభవిస్తున్నా మంతకుముందు జన్మలో ఏం పాపం చేసిన నాకేం అట్లా పోతా పోతా ఉంటే జన్మలలో ఫస్ట్ టైం పుట్టింటా కదా నేను ఫస్ట్ టైం పుట్టింటా కదా మళ్ళీ దానికి ఏం పాపం చేయలేదు కదా నేను ఎవరికైనా ఫస్ట్ టైం అనేది ఉంటది కదా మళ్ళీ ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఏం పాపంతో పుట్టినా ఫస్ట్ టైం పుట్టినాక పుట్టినాకనే కదా పాపం అనేది పుట్టినాక పాపం చేస్తే చనిపోతాను మళ్ళా కొత్త జన్మ మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళా జన్మల పాత జన్మల ఏం పాపం చేస్తున్నావు ఇప్పుడు అనుభవిస్తాను ఈ జన్మ తర్వాత ఈ జన్మలో ఏం పాపం చేసుకున్నావు వచ్చే జన్మలు అనుభవిస్తున్నాను అంటే మన ఫస్ట్ టైం పుట్టినప్పుడు ఏం పాపంతో పుట్టిన అది ఒతదే అని ఏం మాట్లాడతారు సార్ మీరు అంటున్నాడు పూజారి నేనూ మీ దాంట్లో చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ వాటికి పునాదులు లేవు వాటికి పునాదులు లేవు అవి సత్యం కావు కరెక్ చెప్పారు సార్ అతడు ఎందుకంటే వాడు ఇరికిపోయాను కదా అవన్నీ అబద్దాలు సైతాను వాడు అబద్దం చెప్పేటాడు వాడు రకరకాల మాతాల దారా అబద్దాలు చెప్పాడు కానీ సత్యము కేవలం మన ప్రభులనే ఉంది సత్యం కదా ఆయన నిలబడినంటే ఆయన సత్యానికి స్వరూపమైన ఆయన తప్ప ఎవరివి మనకు చూపించలేరు అన్నట్టు ఆ మనుషుల మోసపు అవి వాటిని నమ్మొద్దు మనం కాబట్టి నువ్వు శరీరానుసారంగా ఉన్నంత కాలం దేవుడు నీతో మాట్లాడాడు నీ సమస్యల మీద విజయమైంది ఇంటి ఒక సీక్రెట్ చెప్తా ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్ పోతా వాడి దగ్గర ఖచ్చితంగా దయ్యం ఉంటుంది ఎందుకంటే వాడు అన్యుడు రక్షణ ఇవ్వలేడు ఖచ్చితంగా వాళ్ళ దయ్యం ఉంటుంది అయితే నేను ఆ దయ్యానికి చెప్తాను అర్థమవుతుంది చెప్పే మాట సైతానా నీకు ఆజ్ఞాపిస్తున్నా వీడు నా నా పనికి అడ్డంకంగా ఉండకుండా వాడిని నువ్వు పట్టుకో వాడు నా ఫైల్ క్లియర్ చేయాల ఎవరన్నా చేస్తారా చెప్పండి ఇట్లా ప్రార్థన నేను మా ఆఫీస్ పోతా నా బాస్ నా బాస్ నన్ను ఆఫీస్ వాడి రూమ్ కి పిలిచి వాడి మైండ్ లో ఏముందో నాకు తెలియదు కానీ నేను వాడు ఆఫీస్ పోగానే మా మైండ్ లో సైతానికి ఆజ్ఞాపిస్తా ఉంటాను సైతానా బాస్ని బాస్ నాకు అనుగుణంగా నాకు ప్రమోషన్ ఇచ్చేటట్టు చెయ్యి అంటే మనకు బాగుందా ఎప్పుడన్నా విందారా ఇట్లాంటి ప్రార్థన ఇది ప్రార్థన కాదు వాడిని నేను ఆజ్ఞాపిస్తున్నా అంటే నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా అంతే తేడా దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేసండు శక్తి శత్రు బలమంత శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చిన నువ్వు దాన్ని అమలు పరచుకోకుండా నాకు ప్రమోషన్ రాలేదని ఏడుచుకుంటా కోసం ఉంటే ఎవరిని ఆయన ఆయనకి నువ్వు రెస్ట్ ఇది విశ్రాంతి దినాం కదా ఈరోజు ఇది విశ్రాంతిద్దామంటారు కదా హిందూ క్రిస్టియన్స్ ఈ రోజు ఎవరివాల ఆయనకి విశ్రాంతి ఎవరివాల విశ్రాంతి ఏడు ఆరు దినాలు ఆయన కష్టపడి ఏడో దిన విశ్రమించిన వాక్యం సెలవు ఇస్తుంది ఈ రోజు ఆయన రెస్ట్ తీసుకోవాలా మళ్ళీ మీరేం చేస్తున్నారు చెప్పండి ఆయనని నిద్ర ఆయనని మీరు రెస్ట్ పోనిస్తలేరు చెప్పండి ఎవరు రెస్ట్ పోనిస్తు ఎవరు రెస్ట్ ఇస్తారు ఆయన దేవునికి ఎవ్వరు చెప్తలేరు ఆ బ్రదర్ ఒక్కరికే వాక్యం ఈరోజు అన్యులు దేవునికి రెస్ట్ ఇస్తున్నారు గాని క్రిస్టియన్స్ రెస్ట్ ఇస్తలేరు అంటే ఎంత కష్టంగా ఈ వాక్యం ఇవ్వడం చాలా కష్టంగా మనం దేవునికి రెస్టిస్తలేం ఎందుకో తెలుసా రాబో నాకి నాకు నాకి నాకు అది ఇది అది ఇది అది ఇది అది ఇది అడుగుడే ఇంకా అడుగుతూనే ఉన్నాం ఇంకానే అడుగుతూనే ఉన్నాం అరే అరే ఎందు మీరు నేను ఆల్రెడీ చేస్తే మీరు తీసుకుంటారు ఇంకా అడుగుతా ఉన్నారు ఆయన ఇవ్వడు ఎందుకో తెలుసా ఆయన ఆల్రెడీ చేసిండు తన ప్రాణమే చేసిండు కదా తన ప్రాణం ఇచ్చేడు ఆత్మని ఆత్మనిచ్చేసండు ఈ సృష్టిని తయారు చేసింది ఆ సృష్టి ఆ ఆత్మ అటువంటి ఆత్మని నీకు ఇస్తే నీకు విలువలేదు ఆ తేజ్ కత్తి తీసుకపోయి అందులో దూషి దాచపెట్టినట్టుంది డ్రాలో విలువల వజ్రాలు తీసుకపోయి అట దాచపెట్టినట్టుంది అందుకే మనకు వాక్యం కూడా చూస్తాం కదా పని ముందు ముత్యాలు చల్లితే దానికి ఏమైనా అర్థం ఉందా దానికి ఏమన్నా తెలుసా విలువ అట్లా తయారైపోయింది మన జీవితాలని చెప్తున్నాడు ఆ వాక్యం మనం దేవుడు నీకు తన ఆత్మనిచ్చాడు రక్షణ ఇచ్చాడు గ్యారంటీగా ఇచ్చేసాడు నీకు రక్షణ మన గ్యారంటీ గా దాన్ని పర్లకు రక్ష గ్యారంటీ గా నాకు ఎందుకు ప్రవాహి శ్రమ నాకు ఎందుకు ప్రవాహి బాధ నాకు ఎందుకు ప్రభావి పేదరిక ఇంకా ఏడుస్తానే ఉన్నావు ఆయన దగ్గర నేను ఆల్రెడీ నేను ధనికుని చేసిన ఒకప్పుడు నువ్వు దరిద్రం నువ్వు నేను ధనికుని చేసిన ఇప్పుడు నువ్వు ఆత్మలో ధనికును అయ్యింది శరీరంగా దరిద్రం కానీ నువ్వు ఆత్మలో దరిద్రం అవుతున్నావు శరీరకంగా ధనికుని కాలేకపోతున్నావు అర్థమవుతుందా రివర్స్ అవుతా వాక్యం మన కాలం వచ్చినప్పటికీ అంతా రివర్స్ అవుతా ఉంటుంది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఏంటంటే నీ దగ్గర ఉన్న ఈ వాక్యం చెప్పండి నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే మీ తెలుసా వాక్యం ఈ వాక్యం మళ్ళీ ఎందుకు ఎప్పుడు పాటించలేదు ఈ వాక్యాన్ని ఎందుకు మీరు పాటించలేదు నాలో ఉన్నవాడు గొప్పవాడు నేను అడుగు అక్కడ ఎటువంటి శక్తులు నిలబడద్దు చీకటి శక్తులు ఎందుకు నాలో ఉన్నవాడు ఎప్పుడు పాటించారు చెప్పండి ఈ వాక్యాన్ని మనం మీరు ఎక్కడ పోయినా గానీ దీన్ని మీరు పాటించలేకపోతున్నారు అందుకే మీరు విజయం చూడలేకపోతున్నారు మీ లైఫ్ అంత ఓటమే చూస్తున్నారు మీ జీవితాలలో ఓడిపోయిన జీవితాలే చూస్తున్నారు మీరు వాడు మటుకు దేవునికి విశ్రాంతి ఇస్తున్నాడు వాడు వాడికి రక్షణ లేకున్నా వాడికి కృప లేకున్నా వాడికి పరిశుధాత్మ లేకున్నా వాడికి దేవుని ఆశ్రమ లేకున్నా వాడు కష్టపడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు నువ్వేమో ఇంకా జోపడలేనే ఉంటున్నావు ఇంకొక బెడ్రూమ్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటున్నావు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పే వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే మనము అన్ని ఆ రక్షణ ఆ రక్షణ చేత పట్టుకుని నిరీక్షణ మనకు ఉంది ఖచ్చితంగా మనం పర్వరాజం పోతామని అన్ని తెలిసి కూడా మనం ఇక్కడ ఆయన ఎందు సంపూర్ణంగా జీవించలేకపోతున్నాం ఆయన సంపూర్ణతలోనికి మనం పోలేకపోతున్నాం ఆయన ఆశీర్వాదాన్ని పట్టుకోలేకపోతున్నాం ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఎదురు చూస్తున్నాం ఆయన ఆల్రెడీ ఇచ్చేసిన అంటున్నాడు మనం దాన్ని పట్టుకోలేకపోతున్నాం చూడండి ఒకసారి ఆ వాక్యం రోమిన రాష్ట పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షం చూస్తాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసిన వారికి ఏ శిక్ష విధి లేదు గ్యారంటీ మీకు ఇంకా ఏ శిక్ష లేదు కానీ క్రీస్తు చేసినందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను కాబట్టి ఆత్మ గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఆయన ఆత్మ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి పాప నియమముల నుంచి పాప మరణముల నుంచి విజమిసంట దేవుని ఆత్మ దాని తర్వాత మూడో వచనంలో శరీరానుసారులు శరీర విషయం మీద ముల మీద మనసు ఉంతురు శరీరానుసారు అంటే ఈ శరీరం అంటే ఈ లోకం ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళంట లోకం మీద ఎప్పుడు మనసు పెట్టుకుంటారట అందుకే వాళ్ళు లోకాన్ని సంపాదించుకుంటారు అర్థమైందా వాళ్ళు ఎందుకు లోకాన్ని సంపాదించుకుంటారంటే అన్యులు వాడి మైండ్ ఎక్కడుంది శరీరం మీద ఉంది మళ్ళీ నీ మైండ్ ఎక్కడుంది చెప్పండి ఇక్కడే ఉంది చూడండి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానంనై ఉన్నది కాబట్టి నాకు జీవముంది సమాధానం ఉంది అనేసి మనం ఉంటాం అన్నట్టు అంటే శరీరంగా ఉండేవాళ్ళు శర్రం ని ఎక్కువ సంపాదించుకుంటా ఉంటారు లోకాతీతంగా ఉండేవాళ్ళు ఆత్మానుసారం ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఆత్మలో లేరు నా తెలిసిన కాడికి కూడా అభివృద్ధి లేదు అంటే నేను అనేది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తున్నాను నేను మీరు శరీరానుసారంగా అభివృద్ధి పొందుతలేరు ఆత్మానుసారంగా అభివృద్ధి పొందుతా లేరు అని చెప్తున్నా నేను మీకు అర్థమవుతుందా కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టాల కించేసి వదిలేస్తే పోతారు కదా లోకంలోకి అట్లా కీ ఇచ్చేసి అన్నట్టు మీకంతా పవర్ ఇచ్చింది దేవుడు కానీ ఆ పవర్ ను పవర్ కూడా మీరు వాడుకుంటలేరే వాడుకోవాలా మీకు తెలుసు ఎట్లా వాళ్ళను అపవాదం ఎదిరించండి వాడు మీరు ఎదురించి పారిపోందా లేదా వాక్యం యాకవ్ రాసిన పత్రికల్లో చెప్పండి మీరు ఎప్పుడైనా ఎదిరించే ఇందాక చూపించిన ప్రిన్సిపల్ ఎట్లా ఎదిరించాల ఎక్కడ పోయిన ఆఫీసులలో మీరు ఏ పని మీద పోయినప్పుడు ఎదిరించాలా ఉన్న దయాన్ని ఎదిరించాలా మీరు ఇంకొకటి నేను ఒకటి నేర్చుకుని ఏంటంటే ఈ లాక్డౌన్ లో దేవుడు ఏసుడు ఎక్కడ కూడా సైతాన్ని బంధించినట్టు నేను చూడలే వాక్యాలు జాగ్రత్తగా పరిశీలించిన నేను జాగ్రత్తగా పరిశీలించిన ముఖ్యంగా లూకాసు వార్తలో నేను ఆదివారం ఇదే టైం లో ఆదివారం అంటే ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల నేను ఇంటి మీదకి ఎక్కేసి చల్లగా ఉంది వేడిగానే పైన కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చేస్తే లూకాసు వార్తలో నాకు దేవుడు చూపించింది వాక్యం ఏంటంటే ఆయన గెరాసని అనే దేశానికి వెళ్తాడు అక్కడ అక్కడ ఆ పట్టణం ఆ గెరాసని అనే దేశం నుంచి ఒకడు సమాధులకెళ్ళి పరిగెత్తుకుంటొస్తాడు వాళ్ళలో ఎన్నో దయాలుంటాయి సేన అనే సేన అంటే సేన అంటే సోల్జర్స్ సేన అంటే సైనికులు ఎన్నో దయలున్నాయి ఒక్కే మనుషులు అన్ని దయలు అంటే నీ హృదయం ఎంత పెద్దగా ఊహించుకోండి ఎంత సలకు చాలా పెద్ద ప్లేస్ కదా అది నేను డిక్షనరీలో చూసిన సేన అంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీద సైనికులు అంటే రెండు మూడు అంటే వెయ్యి కనీసం వెయ్యి అనుకున్నా గానీ వెయ్యి కనీసం ఒక వెయ్యి ఆత్మలు వచ్చి మన హృదయం కూర్చునే అంటే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటది ఊహించుకోండి అంటే మన హృదయం అంతా విశాలంగా ఉంటది అన్నట్టు ఇక్కడ ఒక ఎకరం ల్యాండ్ కూడా కొడలేకపోతున్నాము ఎందుకంటే టూ హండ్రెడ్ ల్యాండ్ కూడా టూ స్క్వేర్ యార్డ్స్ కూడా కొడలేకపోయినా మనం కానీ మన హృదయం వాటికి కొన్ని కిలోమీటర్ల ల్యాండ్ ఉంది ఎవరీతిగా చెప్పాలంటే దీంతో తృప్తి పడి అందుకే కొనుక్కోలేకపోయినారు మీరు బాగుందా చెప్పడం హృదయంలో చాలామంది కొన్ని ఎకరాల కొన్ని ఎకరాలు స్థలం కాబట్టి ఈ లోకంలో ఒక హండ్రెడ్ కూడా కొనిలేని స్థితిలో మనం ఉన్నాం కదా కానీ ఆయన అనుగ్రహం లేనివాడు ఆయన కృప లేనివాడు ఎకరాల ఎకరాలు కొనేసుకుంటున్నాడు వాడిక్కడ ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాడు మీరు ఇంకా పేదరికంలో ఉన్నారు కానీ అది మీకు ఇచ్చిండు వాళ్ళకు కాదు మీరు ఎప్పుడు అర్థం చేసుకున్నారు ఈ వాక్యం అది ఎవరికి ఇచ్చిండు అబ్రామ్కి ఇచ్చిండు ఏమని ఇచ్చిండు వాగ్దాన దేశం మీకు ఇస్తాన అబ్రామ్కి వాగ్గా ఇచ్చిండు విశ్వాసం ద్వారా అబ్రామ్ దాన్ని చూసుకున్నాడు పొందుకున్నాడు కానీ ఇది నాకు ఇది అవసరం లేదు నాకు దీనికంటే విలువది కావాలనుకున్నాను అంటే ఆస్తులు పొందుకున్నా గానీ వాటిని మైండ్ పెట్టుకోలేదు అబ్రామ్ ఆస్తులు పొందుకున్నాడు ఆయన మస్తు డబ్బు కోటీశ్వరుడు అన్ని విడిచిపెట్టి దేవుడు పిలుస్తుండే ఎక్కడికో తీసుకెళ్తాడంటా అని అంటే ఇంకా ఏమో ఇస్తాడేమో ఆస్తుల కంటే ఇంకా విలువ గల ఇస్తేమో అనేసి పోయిండు పోయి చూస్తే వాగ్న దేశంలో ఆ పనికిరాని స్థలం అది అది దేవుడు ఇదే నేను ఇచ్చిన వాగ్దానం దేశం అంటే నేను దీని కొరకు రాలేదంటున్నాడు అక్కడ టెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండు దేవుడు నేను దీని కొరకు రాలేదు నాకు ఇది అవసరం లేదు దీనికంటే ఇంకా ముఖ్యమైనది కావాలని వెతికిండలు కాబట్టి నేననేది ఏంటంటే ఇది నీ హృదయానికి సంబంధించింది ఈ విశ్వాస జీవిత యాత్రలో నువ్వు ఈ లోకంలో సరే నీ కర్తమ్యం నిర్వర్తించుకోవాలా కానీ దేవుడు ఆల్రెడీ నీకు ఆశీర్వదం ఇచ్చింది ప్రియులారా ప్రతి విషమందు అభివృద్ది పొందుట దేవుని చిత్తం అని ఫిలిపుల రాష్ట్ర పత్రిక లో పౌల్ విశ్వర్ చెప్తున్నాడు ప్రతి విషయంలో మీరు అభివృద్ది పొందాలి అది దేవుని చిత్తం ఆయన చిత్తాన్ని మీరే మమ్ము చేసుకున్నారు అంటాడు సరిగా చదువుకోక సరిగా ఉద్యోగాలు చేసుకోక మీ తెలివిని సరిగా వాడుకోక మీరు సరిగా ఆస్తులు సంపాదించుకోక మీరు ఒక ఇల్లు కట్టుకోక మీరు ఒక కారు కొనుక్కోక సరే కొనుక్కోమని చెప్తలేను నేను ఉపమానంగా చెప్తున్నాను మీరు కార్లు కొనుకోవాలా ఇళ్ళులు కొనుక్కోవాలని చెప్తలేను నేను చెప్పేది ఏంటంటే మీరు ఆయన ఆశీర్దాన్ని వాడుకోలేదు అని చెప్తున్నాను నేను అంతే మీరు ఈ సత్యాన్ని ఇప్పుడు గ్రహించినాక ఇప్పుడు వాడుకున్న నేర్చుకోండి ఆయన ఆ సేన అనే దయ్యాలు వచ్చేసినాయి బోల కూడా ఏమంటే ప్రవ్వా ఆ దయ్యం వచ్చి ప్రవ్వా మాట్లాడుతుంది ప్రవ్వా మా టైం ఇంకా రాలేదు కదా నువ్వు మమ్మల్ని మాకు తీర్పు దేశానికి ఆల్రెడీ వచ్చినావా ఇంకా టైం రాలేదే మా టైం మా టైం ఇంకా రాకముందే ను మమ్మల్ని శిక్షించడానికి వచ్చినావా మమ్మల్ని శిక్షించకపోవ్వా మేము ఈ దేశంలో ఉన్నాం ప్రవ్వా అంటున్నాయి ఎప్పుడన్నా విన్న రమ్యారా జ్ఞాపకం చేసుకోండి మాధవసారి ఈ దేశము విడిచి మేము పోకుండా మాకు సహాయం దాని ప్రార్థన చేస్తున్నాయి దయ్యాలు అంటే ప్రతి ఇలాకాషలో చెప్పాలంటే ప్రతి ఇలాకాన్ని దయ్యాలకు అప్పగించబడింది దయాలకు కబ్జా చేసి పెట్టుకుని మనం అన్ని ఎక్కడిపైన ముందు బంధిస్తాం వాటిని ఇక్కడ నువ్వు పనిచేయలేదు మేమున్నంత వరకు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు ప్రార్థన చేస్తాం ఎందుకంటే అవి ఏం చేసి ఇది మా ఏరియాలో మీరెందుకు వచ్చారు అనేసి మీ హృదయంలో మీ ఆత్మతో కొట్లాడతాయి అవి ఇప్పుడు కొట్లాడకపోవచ్చు ఎందుకంటే నిద్రమైన కొట్లాడతాయి అవి ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు అవి కూడా పనిచేయవు అవి నువ్వు ఎప్పుడైతే నిద్రపోతావో అప్పుడే వచ్చి నిద్రం కొట్లాడతాయి నీ ఆత్మతో కొట్లాడతాయి నువ్వు అట్లెట్ట మమ్మల్ని ఎలా కొడతావు ప్రవ్వు ఎలాగొట్టలేదే మమ్మల్ని అంటే యువార్తలు ప్రవ్ ఎలాగొట్టలే ఈ ప్రాంతము మేము విడిచిపోకుండా మాకు సాయం దయచేయి ప్రవ్వా అని ప్రార్థన చేస్తే ఆయన వాటి ప్రార్థన విన్నాడు నేను చూపించినారా ఎన్నిసార్లు వాక్యం ఆయన దయ్యాల ప్రార్థన వినేవాడు నీ ప్రార్థన వినడా ఖచ్చితంగా వింటాడు అవి ఏమన్నాయి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి మమ్మల్ని పంపించి వేక్ ఇక్కడి నుంచి ఆ పందులుని ఆ పందుల్లో పోయేటట్లు మమ్మల్ని ఆజ్ఞాపించండి ఆయన అప్పుడే వాటిని సైతానం నేను బంధించేస్తున్నాను నేను కాల్ అంటే అయిపోయేది కదా లూసిఫర్ కూడా లూసిఫర్ ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో వాడు తిరుగుబాటు ధరం చేసినప్పుడు వాడిని అప్పుడే కాల్ చేసి కదా దేవుడు అప్పుడే చంపేసి అయిపోయింది చంపిండ మన ఆయనతో పాటు మూడు వంతుల దూతలు అక్కడ నుంచి పడిపోయినారు కదా వాళ్ళని చంపేసిండా చంపాలే ఎక్కడ వదిలేసి అవి ఇప్పుడు అన్ని ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇటు చుట్టూ ఉంటాయి నాకు తెలుసు ఇప్పుడు ఒకసారి కండి మూడు చూడండి చూడండి నిజంగా అన్నీ కనిపిస్తాయి కష్టంగా కనిపిస్తాయి నాకైతే మస్తు కనిపిస్తాయి కాబట్టి నేను మారను ఇంకా నేను లూజ్ నేను జారను ఖచ్చితంగా తీర్మానిస్తున్నా నేను జాడితే నన్ను నన్ను మొత్తం శ్మశాన్ నాశనం చేసి పడేస్తాయి నాకు తెలుసు ఎట్టి పల్స్ అవకాశం ఎందుకంటే కుప్పలు కుప్పలు చూస్తా ఉంటాయి కళ్ళకు నాకు కండ్లు మూసుకోవడం అంటే దయ్యాలు అన్ని కనిపిస్తూ ఉంటాయి వింత వింత ఇట్లా ఉంటాయి కొన్ని అది ఎట్లుంటాయి కొన్ని నల్లగా పొగలాగా ఉంటాయి కొన్ని రకరకాల పొగల్లాగా ఉంటాయి అవి నల్లగానే ఉంటాయి రకరకాలుగా వచ్చి అవి వచ్చినప్పుడు మొత్తం మన శరీరం పనిచేది మన ఆత్మతో పోరాడుతూ ఉంటాయి కాళ్ళం పట్టుకుంటాయి ఇక్కడ కడుపు భాగం పట్టుకుంటాయి ఇక్కడ దురని ప్రయత్నిస్తా గొంతు విసుకుని ప్రయత్నిస్తూ ఉంటాయి ఎందుకంటే నువ్వు మమ్మల్ని నిలగొడతావా కాబట్టి ఈ సేవా జీవితము అనేకులు ఎందుకు చేయలేరు ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాడికి ఒక్క పడితే వాడు బెదుర్కుంటాడు ఇంకా మళ్ళా వాటి జోలికి పోవడం అన్నట్టు మనం ఆల్రెడీ డిసైడ్ నిండీ తల్లి ఎంత మనం ఆల్రెడీ మునిగిపోయినాం ఫుల్లు మునిగిపోయినాం కాబట్టి మనం భయపడడం కానీ మనం నేర్చుకుంది ఏంటంటే ఆడ సైతాన్లు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వాటిని నరకాన్ని పంపలే వాటిని రిలీజ్ చేసేసి అక్కడి నుంచి ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్లిపో అన్నాడు అంతేగాని పాకాలంగిపోవడం లేదు ఎందుకంటే వాటికి ఇంకా టైం రాలేదు మనం అర్థం చేసుకోక ప్రార్థన చేస్తున్నాం కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్లిపో తర్వాత నేను ఇప్పుడు ఆ విషయం చెప్పాను కానీ అవే నీకు సాయం చేస్తుంటాయి సైతాం శిక్షలు స్వయం చేస్తే మీకు నేను చూపిస్తా వాక్యాలు ఎన్నో ఒకటి కదా రెండు గారు అవి దేవుని ప్లాన్ నెరవేర్చడానికి దేవుడు పెట్టింది వాటిని ఈ లోకంలో నీకు వాటి గురించి తెలియక వాటిని బంధించుకుంటా అర్థం కాక ఈ వాక్యం అర్థం కాక కాబట్టి ఆత్మలో మెలుగుతున్న ఆత్మలో జీవిస్తున్నవాడు ఇది ఆత్మీయమైన జీవ్యం ఇది ఇది ఏమంటాం ఆత్మీయ ప్రపంచం కళ్ళు తెరిస్తేనేమో ఇది ఈ లోకం కాని ఆత్మలో ఇదొక వింతరకమైన ప్రపంచం దాంట్లో ఉన్న దూతలు దుష్ట శక్తులు అన్ని తిరుగుతూ ఉంటాయి ఆ దశలో నీ ఆత్మ కూడా లేస్తా ఉంటాయి నువ్వు చూస్తావు అవన్నీ చూడగలవు అంటే ఆ దశ వరకు నువ్వు ఇంకా ఎదగలేని స్థితిలో ఉన్నావు నువ్వు ఇంకా ప్రకృతి సహజంగానే ఉన్నావు అనేది ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఆ అనుభవంలోనికి పోవాలా చెప్పండి మీరు ఇట్లా కళ్ళు మూసుకుంటే టక్కున మీ శరణి ఆత్మ వెళ్ళిపోవాలా పోయి ఆ ఆత్మ లోకంలో చూసేసి తిరిగి రావాలా అట్లాంటి అనుభవం ఎప్పుడు మీకు ఇప్పుడు ఈ క్షణం మీరు కండు మూస్తున్నారు అనుకోండి పరలోకంలోకి వెళ్ళిపోవాలా వెళ్ళగలరా పౌలు వెళ్ళిండు పౌలు ఆ దశకి ఎదిగిండు ఆయన మూడవ మూడవ ఆకాశంలో కూడా వెళ్ళిపోయి అంటే అక్కడ దేవుడు దేవదతలు ఉంటారు అన్నట్టు మూడు ఆకాశంలున్నాయి మూడవ ఆకాశం అంటే దేవుడు దేవదతలు ఉండే ఆ ప్రాంతం కూడా వెళ్ళిపోయింది ఆయన ఆత్మలో వెళ్లిపై ఉచ్చరింపన శక్యం కాని విషయాలని ఆయన గ్రహించగలి అక్కడ చూసిండి నేను ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసిండు అక్కడ వాటి గురించి రాయలేదు బైబుల్ ఆయన ఆయన రాలేదు కాబట్టి మన నాకు కూడా ఆశ ఉంది అవి తెలుసుకోవాలనేసి అనేసి ఎప్పుడైనా ఉందా మనకట్ల నేను కూడా పోయి చూడాల పరలోకంలో నేను తిరిగిన నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నేను బయట పొర చెప్పను నీ చిన్న గుంపుగా నేను చెప్తున్నా పరలోకంలో పోయి ఎక్కడెక్కడ అంతా తిరిగినట్టు నాకు తర్వాత దైవ కొంతమంది చనిపోయిన వారు వారు ఈ లోకంలోనికి పని కొరిక పంపించడం విషయం చూపించింది దేవుడు వాక్యంలో వాళ్ళకి కొన్ని పనులు వాళ్ళు ఆ పనులు నెరవేర్తించాల నేను వాళ్లతో పాటు కలలో సేవకు పోయినట్టు నాకు తెలియని చూపించింది దేవుడు ఇవన్నీ ఆత్మీయమైన జీవితం మనం ఇంకా అక్కడ వరకు ఎదుగుతలేము మనం ఇంకా ప్రకృతి సహజంగానే ఉన్నాం కాబట్టి ఇవి చుడలేని ఉన్నాం ఇవి ఏవి చూడలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఎనిమిదవ అధ్యాయం అంతా ఈ ఆత్మీయమైన జీవితం గురించి మాట్లాడుతుంది నేను ఇంకొక వాక్యం చూపించేసి మీకు ఇది ముగిస్తాడు తొమ్మిదవ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము అంతా ఆత్మలని ప్రతి క్షణం మీరు కళ్ళు మూసుకొని ఇట్లా అటుపోయి ప్రార్థన చేస్తారు ఇటు పోయి ప్రార్థించినప్పుడు మీ ఆత్మలోనే మీరు వెలుగుతూ ఉంటారు ఆత్మలోనే జీవిస్తూ ఉంటారు అప్పుడు ఇవన్నీ మీకు బయలుపరుస్తూ ఉంటాడు మీరు ఎక్కడ పోయినా కానీ వాష్రూమ్ కి బాత్రూమ్ కి కిచెన్ లకి పోయినా మీరు ఆత్మలోనే ఉండడం నేర్చుకోవాలి అది ఒక అదొక టెస్ట్ లాగా అదొక ట్రైనింగ్ లాగా రక్షణ పొందినాక ఇవి ట్రైనింగ్స్ మనకి ఈ ట్రైనింగ్ దురదృష్టవశాత్తు చర్చ చేయలేదు చెయ్యలేదు నాకు పాస్టర్ చెయ్యలేడు ఎందుకంటే వాడు ఆదివారం రెండు మూడు గంటలు నీతో పాటు ఉంటాడు వాడు ఎప్పుడు ఇవ్వాలి ఈ ట్రైనింగ్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు వాడు వాళ్ళని తప్పులు ఎక్క పెడతలే నేను వాడే ఆ దశకు స్థితిలో ఉన్నాడు మళ్ళీ నీకెట్లా ట్రైనింగ్ ఇస్తావు ఈ అనుభవం ఉన్నవాడైతే చెప్పగలడు ఇప్పుడు నాకు అనుభవం ఉంది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ అనుభవం లేకుండా నేను కూడా చెప్పలేను ఇవన్నీ కొన్ని వేల ఆత్మలను చూస్తా ఉంటా నేను మళ్ళీ నాకు అనుభవం ఉందిగా నేను చెప్పగలుగుతున్నాను అనేసి నేనేదో స్పెషల్ అని కూడా చెప్తలేను ఒకటి ఏంటంటే ఇక్కడ ఇందాక ఇందాక చెప్తున్నాను నువ్వు ఇక్కడ అడుగు ఇట్లా ముందు చేయకపోతే ఎక్కడిలో కూడా ఒక పడిపోతావు నీ లైఫ్ లో ఆత్మీయ జీవితమైన అంతే ప్రకృతి జీవితమైనా అంతే నువ్వు టెన్త్ క్లాస్ వరకు వచ్చి నిన్న పడితే టెన్త్ క్లాస్ లో ఉండిపోతావు లైఫ్ లో లేదు నేను క్లాస్ నుంచి ముందు పోతావు అంటే ఇంటర్మీడియట్ పోతావు దాని తర్వాత పోతావు దాని తర్వాత పోతావు దాని తర్వాత పోతావు దాని ఇంకా పెద్ద పెద్ద సెల్స్ అవుతావు ఆశ ఇక్కడే ఉంటా అంటే ఎందుకు క్రైస్తవ జీవితం ఇట్లా ఓడిపోయిందంటే ప్రభుని పట్టుకోవాలని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక జగలకు గూడు కట్టుకొని చర్చి కట్టుకొని అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తలేకపోయినారు అట్లనే ప్రతి చర్చ తారేమి కొంత దూరం పరిగెత్తాలా అక్కడ చర్చ కట్టుకొని సెటిల్ అయిపోవాలా అక్కడ నుంచి ఇంకోటి బయటకు వస్తాడు వాడు ప్రభుని పట్టుకుని పరిగెత్తాడు దూరం పోయి సెటిల్ అయిస్తాడు కానీ ఎవరు చివరికి అయిన పట్టుకుంటారు ఆయనైతే వెళ్ళిపోతానే ఉన్నాడు వెళ్ళిపోతాడు నీ సువార్తపోతూనే ఉంది ఎవడు పట్టుకుంటాడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ గూడులు కట్టుకుంటావు అంటే నువ్వు పట్టుకోలేవు ఇది ఆత్మీయమైన పోరాటం ఇది నీ పని వాడే నాకు తెలిసి సైతాన్ని ఏమి అటగించాడు ఎందుకంటే సైతాన్ దేవుడు చెప్పినట్లే వన్ పని ఆరు చేసుకుంటా ఆహాబు పోయి చనిపోయినట్లు ఎవడు అని ప్రేరేపిస్తాడు నన్ను పంపించి నేను పోతా అంటే నీకు ఆగ్ఞాపించిన పో అంటున్నాడు సైతాన్తో యోబు జీవితంలో యోబుని పరిశీలించడానికి వరకు ఎవరు యోబుని ప్రేరేపిస్తారు అంటే నన్ను పంపించి నేను పోతా అన్నాడు వాడొచ్చి కాబట్టి వాడిని ఒక పని కొరకు దేవుడు పెట్టిండి ఈ లోకంలో అది అర్థం కాక వాడిని బంధించుకుంటా పోయినారు మీరు మళ్ళీ వాడికి తిక్కలేయాలా అరే నేను దేవుని పని కొరకు ఈ లోకంలో ఉంటే మీరు నన్ను బంధించడం ఏంటి మీరేమైనా మెంటలో అంటారు వాడు ఓ రోజు అంటాడు వాడు మిమ్మల్ని డైరెక్ట్ ముఖాముఖి వచ్చినంటే అప్పుడు మీకు తెలుస్తుంది వాడు అప్పుడు తెలుస్తుంది ఓ మైగాడు ఇంత భయంకరంగా ఉంటాడు వాడు డైరెక్ట్ వచ్చి ఏం చేస్తాను నేను ఒక పని కొరకు ఈ లోకంలోకి వచ్చినా దేవుని ఆజ్ఞా ప్రకారంగా ఈ లోకంలో అందరి బై గర్విస్తులని అంచడం కొరకు వచ్చిన ఈ లోకంలో ఇప్పుడు గత ఎనిమిది నెలల నుంచి నువ్వేని దాన్ని బంధిస్తున్నావు నువ్వు బంధిస్తావా ఎవరో బంధిస్తున్నారంట నేను వాడు టీవీలో మొత్తం అంద గందరగోళం చేసి పడేసారు ఆ పాస్టర్ ని ఓ పాస్టర్ నాకేం కాదన్నాడు తెల్లారేదచ్చేయండి ఒక పాస్టర్ వాళ్ళ గురించి నేను నేరాలు మోపతలేను మీద తీర్పులు చెప్తలేను ఇది ఆత్మీయమైన జీవితం ఆ ఆత్మీయ జీవితం నువ్వు రుచి చూడకుండా నువ్వు ఎట్లా పోరాడతావు నీ శత్రు గురించి నీకు తెలవకపోతే వాడు కుస్తీ ఆడేటోళ్ళుంటారు నీకంటే ఇంత ఉన్నాడు అంకొకడు కుస్తీ ఆడగలవా ఆడలేవు కదా వాణితోని కుస్తీ ఆడి వాడిని ఓడగొట్టాలంటే వాణ్ణి బాగా గమనించాల వాణి వీక్నెస్ ఏంది వాణి బలహీనత లేని అవన్నీ గమనించి అప్పుడు యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉంటది వాని గురించి నీకు ఏది వెళ్లకుండా యుద్దం ఎట్లా చేస్తావు క్రైస్తవ జీతం మీరు ఎందుకు నిరుత్సాహము ఓటమి అనుభవిస్తున్నాం మనం అందరం అంటే ఈ ఆత్మీయ పోరాటంలో నేర్చుకోలే ఇంతగా వాక్యాలు వింటున్నావు గానీ ఏది కూడా నువ్వు నీ రాసుకోలే వాటిని విజయం పొందలేకపోతున్నా కనీసం ఇప్పటికైనా దేవుని యొక్క ఆత్మను పొందుకున్న నువ్వు ఆ ఆత్మని వాడుకోవడానికి ప్రయత్నించాను ఎందుకంటే ఆయన నీకు ఇచ్చిండు ఆత్మను దాన్ని ఎట్లా వాడుకోవాలా ఆత్మలో ఫలించడం నేర్చుకోవాలా ఫస్ట్ పాయింట్ ఫ్రూట్ అంటే పండ్లు ఆత్మ ఫలాలు పండ్లు ఫలించడం నేర్చుకోవాలా మనం ఆయన ఇచ్చిండే వారాలు వాడుకోవడం నేర్చుకోవాలా స్వస్థత వరం ఇచ్చిండి వాడుకోకపోతే ఏమైతే అద్భుతాలు చేయ వారం ఇచ్చిండి వాడుకోకపోతే ఏమని ఏమంటాను నేను ఆల్రెడీ ఇచ్చేసిన వాడుకోకపోతే నీ తప్ప అది నాది కాదు నువ్వు ఎప్పుడు దేవుణ్ణి నాకు ఎందుకు పర్వ నాకు ఉద్యమం లేదు నాకు ఎందుకు ఇది లేదు నాకు ఎందుకు అది లేదు అనేసి నేను ప్రశ్నించడానికి వీలేదు అరే పిచ్చోడ రక్షణ పొందినా నీకు అన్ని ఇచ్చేసిన నాకు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో తల్లిదండ్రులు మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకురా అంటే పిచ్చోడా ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఉందిరా ఫ్రిడ్జ్ లో పోతంటే కొంతమంది పిల్లలు చాలా హుషారుగా వాడు వాడు ముందే పోయి ఫ్రిడ్జ్ తీసి ఐస్ క్రీమ్ ముందనేది చూసుకుంటాడు వాడు మమ్మీకి చెప్పకుండా తీసుకుని కూడా దీని వేస్తారు కొంతమంది సో ఎంతమంది పిల్లలు అట్లా ఉంటారు చెప్పండి వందకు ఒక్కడో ఇద్దరూ ఉంటారు అట్లా నువ్వేందుకు కావద్దు అట్లా నేను చిన్నప్పుడు తప్పిపోయినా చాలా మంది తప్పిపోతుంటారు ఎగ్జిబిషన్ ఆ రోజుల్లో ఇప్పుడు అంటే పోలీసు వాడు పోయి అనౌన్స్ చేస్తాడు లేకుంటే పేరెంట్స్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి చేస్తారు ఆరు లేదు పోలీసు వాళ్ళు ఏడుచుకుంటా వస్తే పోలీసు వాడు ఆడ స్టేషన్ ఉంటుంది ఆడ నిలబెడతాడు వాడు అనౌన్స్ చేస్తుంటాడు తల్లిదండ్రులకు స్వరం వింటే బిజీలో వచ్చి తీసుకుంటారు లేకపోతే అని పరిస్థితి ఏంది చెప్పండి ఒకటి నువ్వే అదే పిల్లల్ని లాగా అనుకో తప్పిపోయిన పిల్లల లాగా నువ్వేం చేస్తావు ఏదో ఒకటి చేయాలా చేయకుండా ఏడుచుకుంటా కూర్చుంటే తొంభై శాతం పిల్లలు ఏడుస్తానే కూర్చుంటారు ఒక్క పిల్లగాడే ధైర్యం చేసి ఏదో ట్రై చేస్తాడు వాడు మనం అట్లుండాలా అంతా తెలిసిన వాళ్ళం కదా వాక్యం అంతా తెలుసు సత్యం తెలుసు తెలిసి కూడా నువ్వు ముందుకు పోలేని స్థితిలో ఉన్న వంటిదే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది చూడండి పద్నాలుగో వచ్చి అనుసారంగా ప్రవర్తించినావలసిన వారే ఉండరు అంతేనా కాబట్టి నిష్ఫలమైపోతుంది వాళ్ళందరికీ అయిపోతున్నారు నిన్న కలిగి చెప్తున్నాడు వంద ఎకరాల భూమి ఉంది అంట ఆయనకి నల్గొండాల ఒక్కొక్క ఎకరము ఒక కోటి రూపాయలంట ఆ ఇంట్లో నలుగురు పోయినరంట కరోనాకి ఆ వంద ఎకరాలు వదిలేసిపోయినారు మీరు అయ్యో అంటున్నారు అంటే ఈ వాక్యం చెప్తుందా శరీరానుసారంగా జీవించావాల్సిందే అని చెప్తుంది ఈ వాక్యం కానీ నేనని అంటే అంటే వాడు చచ్చిపై కనీసం వాడి లైఫ్ లో వంద ఎకరాలు సంపాదించాడు కదా వాడికి అదొకటే తృప్తి ఉంటుంది అంటే వాడు సర్వస్వం సంపాదించుకు ఆత్మను పోగొట్టుకున్నాడు నువ్వేం సంపాదించుకున్నావు ఆత్మ ఒకటే సంపాదించుకున్నావు సర్వస్వం పోగొట్టుకున్నావు అంతేనా లేదా అంతా పోగొట్టుకున్నావు నువ్వు కానీ నేను చెప్పేది ఏంటంటే అంతా పోగొట్టుకోవద్దు ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో మీరు అభివృద్ది పొందాలా అది తప్పు బోధ అన్నిట్లలో మీరు అభివృద్ది పొందాలా కేవలం ఆత్మలోనే అభివృద్ది పొందితే తక్కిన స్థలాలలో తక్కిన విషయాలలో మీరు తప్పిపోయిన వాళ్ళు కదా అప్పుడు ఎట్లుంటది మీకు సాక్ష్యం చెప్పండి నేను మిమ్మల్ని ధనికులు కావాలని చెప్తలేం కదా నేనేం చెప్తున్నానంటే మీ ప్రయత్నాలలో మీ ప్రయాసాలలో విజయం పొందాలని చెప్తున్నాను అది పొందాలంటే మీరు దేవుని యొక్క ఆత్మ చేత నడిపిడాలని పద్నాలుగో వర్షాలు చూడండి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపడతారో వారందరు దేవుని కుమారుల ఎందునగా మరలా భయపడటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు గానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరంటే దేవుని యొక్క ఆత్మనే పొందుకున్నారంటే దేవుని ఆయన మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు మనమైన పిల్లలం కాం ఒకప్పుడు కానీ రక్షణ బంధనం కాబట్టి మనం మనల్ని దత్తకు తీసుకున్నాడు దత్తతకు తీసుకున్న కంటే అడాప్షన్ అంటారు ఇంగ్లీష్లో దత్తకు తీసుకొని ఆయన తన సొంత కుమారులాగా తయారు చేసుకోండు దాని తర్వాత ఆయన రాజ వారసులాగా తయారు చేసుకున్నాడు అంటే ఒక్కేసారి కాదు కదా ఇది ఇప్పుడు పిల్లలు లేని దత్తత తెచ్చుకుంటారు పిల్లల్ని వాడిని కొంతకాలం చూసి చూసి వీడు సొంత కుమారులాగా తయారైతారా లేదా పరిశీలిస్తారా లేదా పరిశీలించినాకనే వానికి అంత ఆస్తి రాస్తారు ఇది కూడా అంతే దేవుని వాగ్దానాలు కూడా అంతే ఆయన నిన్ను పరీక్షకు పెట్టాల్సిందే నువ్వు ఆ పరీక్ష విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే ప్రతి శ్రమ అనుభవించాల్సిందే ఆ శ్రమ తప్పించుకుంటే మార్గం చూపిస్తా ఉంటాడు ఎందుకంటే ఆత్మ ఉంది కాబట్టి వాడుకోకకుండా నువ్వు ఆయనను అవసరం లేదు ఆయన మీద నాకు ఎందుకు ప్రభావాన్ని వేయడం అవసరం లేదు కాబట్టి చూడండి పదిహేడవచనంలో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేళ్ల క్రీస్తుతోడి వారసులము మనకే వారసత్వం క్రైస్తవులకే వారసత్వం అంటే మీకే అంత ఆస్తి అంతస్తులన్నీ మీకే ఇస్తానంటాడు ప్రకృతి సహజమైనది ఆత్మీయమైనది కూడా సమస్తము వారసత్వం మీకు ఇస్తాడు దేవుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించబడ్డప్పుడు మీరందరు రాజులో వాక్యం మనం రాజ్య పరిపాలన చేస్తామంట ఇప్పుడేమో అసలే అలవాట్లేదు నేను ఇంద ఒక సిస్టర్ తో మాట్లాడుతున్నా ఇంత కష్టం వస్తే దుఃఖపడతావు ఇంత కష్టం వస్తే బాధపడతావు ఇది ఆత్మీయ పోరాటము నువ్వు ఇప్పుడే సైతాన్తో కొట్లాడకపోతే ఒకరోజు చాలా పెద్ద యుద్దం ఉంటది ఆత్మీయ పోరాటం అప్పుడెట్లా కొట్లాడతావు అది చాలా పెద్ద యుద్దం కదా చిన్న యుద్దాలనే కొట్టడానికి రాకపోతే భయపడితే పెద్దానికి వద్దు అమ్మో వద్దు అమ్మో వద్దు అంటే నువ్వు ఎప్పుడు అంత పెద్ద యుద్దంలో కొట్లాడగలవు సైతాన్ శక్తులతో కార్మిక దో యుద్దం అంటాం కదా శ్రమ మహాశ్రమాల కాలంలో భయంకరంగా ఉంటుంది ఆ యుద్దం వాళ్ళు ఆ యుద్దంలో నువ్వు పోరాడాల అప్పుడు నీకు తెలుస్తుంది ఈ పర్శువాత్మని ఎందుకు నేను వాడుకోలేదు ఆ దేవుడు ఇచ్చిండి అంత శక్తిని హృదయంలో పెట్టిండు నువ్వు వాడుకోవాలా నువ్వు ఎక్కడ పోయినా గానీ ఆ సైతాన్య శక్తులను నువ్వు ఆజ్ఞాపించాల మీ మనిషి దాన్ని ఆ మనిషి నుంచి పోదది ఎందుకంటే నువ్వు పంపించినా మళ్ళీ తిరిగి వచ్చి మనలో కూర్చుంటే కాబట్టి కాబట్టి నువ్వు దాన్ని చెప్పాలేంటే మనసు నీ కంట్రోల్లో ఉంది కాబట్టి ప్రతి సైతాన్ శక్తులు మనుషులు వాని ఆధనలో తీసుకుంటాయి వాటి కోరికలు తీర్చుకుంటా ఉంటాయి ఏమి అవి తీర్చుకుంటా ఉంటాయి అందుకే మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వం వాటి అవి తీర్చుకుంటుంటాయి వాటి కోరికలు నువ్వు చెప్పాలా నేను నిన్ను వాడి నుంచి తరుముతలేను వాడు నా ఫైల్ ముట్టద్దు వాడు నా ఫైల్ ఆపద్దు అని నీకు ఆజ్ఞాపిస్తున్నా అని నువ్వు ట్రై చేస్తుడు ఎప్పుడన్నా ప్రార్థన తర్వాత వచ్చి సాక్ష్యం చేస్తారా విచిత్రంగా ఉందా నేను చెప్తున్నా నేను ట్రై చేస్తా అందుకు చెప్తున్నా ఇంక లాస్ట్ డేస్ కాబట్టి చెప్పాలి చెప్తున్నా నేను ఇంతకాలం మీకు చెప్పలేదు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం మన ప్రభు నేర్పిస్తున్నాడు వాటిని బంధించలే వాటిని తరిమేసిండా మనిషి నుంచి ఆ ఇంకెక్కడ పోయినాయి బాగా అర్థమవుతుందా మీకు ఆ సేన దయ్యాలు వాని విడిచి ఇంకెక్కడికో పోయినాయి గొర్రెల్లో పందులలో పోయినాయి అవి దుంకినాయి అది అచ్చిపోయినాయి ఆ ఇంకెక్కడికో అంటే అదే సిటీలో ఉన్నాయి అర్థమవుతుందా మీకు ఇది ఎందుకంటే దేవుడు సృష్టి ఆరభించినప్పుడు సృష్టించినప్పుడు ప్రతి మనిషికి ఇద్దరిద్దరేసే దూతలని కాపలా పెట్టి దూతల పని అది దూతల పని ఏందంటే మనకి సహాయం చేయడానికి అలా పెట్టి అంటే మనం దేవుని దృష్టిలో ఎంత విలువనో ఊహించుకోండి మనకి బాడీ గార్డ్స్ లాగా పెట్టిండు ఇప్పుడు ఒక దూతం ఉంటాడు ఇప్పుడు ఇక్కడొక దూత ఉంటాడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ మీరు ప్రార్థన చేసినట్టే దూతలు రకాలు కాపుకున్నారు అంటే నువ్వు నువ్వు ఇప్పుడు చూస్తున్న శిస్టర్ నాకు ఎప్పుడో తెలుసు వాక్యం నా దగ్గర ఉన్నారు దూతలు మళ్ళీ నీ దగ్గర ఉన్నారు చెక్ చేసుకోమని చూపించిండే దర్శనం నీ దూతలు ఏం చేస్తున్నాను నీ దూతలకు అవకాశం ఇస్తున్నా అందుకే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయితే నువ్వు ఎందుకు కాపాడబడతావు అంటే ఆ దూతలు నిన్ను కాపాడతారు వాక్యం ఉందా లేదా గ్రంథం దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు వాక్యం మరి అది నెరవేరాలంటే నువ్వు పక్కన దూతలున్నారన్న విషయం బాగా తీసుకోవాలా వాందే కూడా దూతలున్నారు పడిపోయిన దూతలు అవి రక్షణ పొందే వాళ్ళు దూతలుంటాయి కదా అవి పడిపోయిన దూతలు అంటే సైతాన్ శక్తులు అవి మనం చూస్తాము యూదా పత్రికలో కంటే కఠినమైన దూతలున్నారు వాటిని రిలీజ్ చేస్తే మనుషులు బ్రతకడానికి కష్టమని వాటి అన్నింటినీ బంధించి పెట్టిండి కింద నరకంలో వాటిని మీరు ఎప్పుడన్నా చూసినా యూధపత్రికలు ఉంటది అది సైతాను కంటే మరీ చెడ్డ ఆత్మలు అవి ఆ ఆత్మలని ముందు జాగ్రత్తగానే దేవుడు బంధించేసి పాతాళంలో తాళం ఇచ్చి కానీ ఆ తాళం దిరసనుంది వాక్యం నేను మీకు చూపించిన ఛాన్సాలు అది రిలీజ్ చేసినట్టు అవి వచ్చేసినట్టు ఇక పరిస్థితి ఎప్పుడైతే ఒకటి వచ్చింది అక్కడికైనా వచ్చింది మీకు చూపించిన వాక్యం ఇది అక్కడికే వచ్చింది కానీ ఏంటంటే నీ మీద అభిషేకం ఉంది కాదు దాన్ని నేను మురతలేదు అనేసి నేను నిర్లక్ష్యం ఉంటాను నేను కూడా మొక్కు పెట్టుకుంటున్నాను ఎక్కడ ముక్కు పెట్టుకునే ఉంటున్నాను ఇట్లాంటి ఒక ఆయుధాలు ఉన్నాయి పెట్టుకుంటాను బాగా ఉత్తుకుంటాను ఇంటి పోయినాక మంచి నీళ్లతో ఉపు ఇట్లా ముక్కులో మూడు నాలుగు సార్లు ఊది విడిచి పెడితేస్త బయటికి పోయినంటే కంపల్సరీ ముక్కుతో ఇట్లా చేతులు బాగా గడిగేసుకుని నీళ్లు వేడి నీళ్లు కానీ మంచి ఫిల్టర్ వాటర్ ఉంటది కదా ఫిల్టర్ వాటర్ తింటే మూడు నాలుగు సార్లు పీల్చి విడిచిపెట్టేస్తాను ఇంకటి మనం నిర్లక్ష్యంగా ఉంటది ఎందుకంటే ఆజ్ఞాతి ప్రతి ఆజ్ఞ పైనుంచి ప్రతి అధికారం పైనుంచి వాక్యం ఉంది కాబట్టి వీటన్నిటి గ్రహించి మీరు విజయం పొందాలనేదే దేవుని చిత్తం నీ చేతిలో విజయం పెట్టిన నీ హృదయంలో నా ఆత్మను పెట్టిన నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు నువ్వు విజయం చూడాల్సిందే విశ్వాసం ఇందాక సిస్టర్ ఈ శిస్టర్ చెప్తుంది సింటే నేను బ్రదర్ చెప్తున్నా ఈ సిస్టర్ గురించి ఆమె ఏం చదువుకుంది మీ అంత ఐటీ చదువుకుందా బీటెక్ లు ఎం టెక్ లు చేసింది క్లాస్ కూడా చదవలేదు ఏం చదవలేదు కానీ ఆమె ఒక ఇల్లుగా ఉన్నది ఇప్పుడు ఇంకొక ఇల్లుగా ఉంటుంది ఒక స్థలంగా ఉంటుంది మీరేం చేస్తున్నారు మీరు మస్తు చదువుకున్నారు బీటెక్ లు ఎం లు బీకామ్ లు ఎంకామ్ లు అన్ని కామలు అన్ని కామలు అయిపోయినాయి ఫుల్ స్టాప్స్ అయిపోయినాయి గానీ ఏమీ లేదు ప్రాస్పరస్ లేదు ప్రోగ్రెస్ లేదు ఆమె విశ్వాసాల ముందుకు పోయింది పైసలు లేవు డైలీ వేజ్ వర్కర్ ఏమే ఇటుకలు మోస్తుంది యాభై వేలు పోయి కట్టింది ల్యాండ్ సీజ్ చేసి పెట్టుకుంది మనం ఉన్నాం హైదరాబాద్ లో ఈ సిటీ నీకు లేదా దేవుడు మన నువ్వేం చేస్తున్నావు ఎవరికో ఇచ్చేసినావు ఇచ్చేసినావా లేదా ఎవరికో ఇచ్చేసినావు నీ పక్కన ఇంకోటి వచ్చేసిండి సరే మీరు ఇక మీదట విశ్వాసంలో ముందుకు పోండి అనేది నమ్మదగినవాడు ఇప్పుడు అర్థమైంది కదా వాక్యం మమ్మల్ని పరచుకోండి ఖచ్చితంగా మీకు సాక్ష్యం ఉంటుంది అటువంటి సాక్ష్యం ప్రభు మీకు అనుగరించాలి మీరు ఎక్కడనోరే కూర్చొని నేను ప్రేజ్ చేస్తాను పరశుధర బాబు తండ్రి మీకు వదనాలను అయినా అనేక పదయాలు మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రభు మేం వింటున్నాం మర్చిపోతున్నాం ఎందుకంటే అద్దంలో మొహం చూసుకుని పక్కకు జీరికి వెళ్ళిపోతున్నాం మా హృదయాలలో వీటిని దాసుకుంటలేం ఎగ్జామ్ లాగా వీటిని ప్రాక్టీస్ చేస్తలేం ప్రాక్టీస్ చేయకపోతే విశ్వాసం అని మీరు మాకు చూపించినారు మీరెంతో మీ యొక్క ఆత్మ ఎంతో విలువగల ఆత్మని మా హృదయంలో పెట్టినారు కానీ దాన్ని మేము వాడనిస్తలేం ఆత్మచేత నడిపింపు పొందుతలేం మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం నుంచి కనీసం మేము ముందు అడుగు వేయలాగా ఆత్మలో అవును ప్రభా దుష్ట ఏరీతిగా మేము వాటితో ఏరీగా మేము ఈ సేవా జీవితంలో ఎట్లా వాటిని పరిశీలించాలా వాటిని ఎట్లా మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా మీరు అది చూపించినారు విధానం అవును ప్రభు అవి మనుషులను విడిచిపెట్టి పోవాల్సిందే కానీ వాటి కాలం రానంత మేమవరం మేమెవరం దానికి తీర్పు తీర్చడానికి కానీ తీర్పు అమలు పరచి మేమని మీరు మాకు వాగ్దానం చూపించినారు కానీ వాడు దొరికినప్పుడు వాని తీర్పు తీరుస్తున్నాం మేము కాబట్టినైనా ఈ సత్యాలన్నీ అనేకులు గ్రహించాలా ప్రభు వారి జీవితాలలో వాటిని అమలు పరుచుకోవాలా వారి సమస్యల మీద విజయం పొందాలా మీ అంతా అభివృద్ది చెందాలా ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలా అటువంటి అభివృద్ధి పొందే బిడల్గా వీళ్ళందరినీ తయారు చేయండి వీళ్ళని ఆశ్రయించే కృపలో జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ దయచేసి వాక్యాన్ని అమలు పరచుకోవడం లాగా మీ కొరకు పెట్టుకోండి కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ఇస్త్రయించండి నూతనంగా అభిషేకించండి పరిలోకపు జ్ఞానం అనుగ్రహించండి వాక్యాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ప్రవ్వ మిమ్మల్ని ఏమనకు వీల్లేదు ప్రవ్వాన్ ప్రభావ ప్రతి వాక్యాన్ని మేము అమలు పరచుకోవాలనైనా వాక్యాన్ని విజయం చూడాల ప్రవ్వ అటువంటి విజయం వీళ్ళకి అనుగ్రహించి మీరు మహిమనందం నూతన అభిషేకం దయచేసి మీ కొరకు సాసకాలను పెట్టుకోండి అవును ప్రతాన్ని ప్రార్థన చేస్తే ఎటువంటి చీకటి శక్తులు మనుషులు విడిచిపెట్టి పోవాల్సిందే అద్భుతాలు చూడాల స్వస్థతలు చూడాలా అది మిమ్మల్ని మహింపరచలాగానే అభిషేకించండి నేను ఆశ్రయించండి ప్రతి పన్ను విజయం దయచేసి మీ కొరకు సాక్షండి నూతనంగా అభిషేకించి పనుల గొప్ప మీరు మహిమందమని మమ్మల్ని మీరు ఆకటర్ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు నా తండ్రి అపవాది క్రీలకు నాశనం తనని కార్యం నిరంతరం జయం జయం తండ్రి ఆమెన్ మన పరుసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సతకాలం తోడైన అందరికి ప్రైసలా